కీర్తన రెండు వందల ఇరవై ఒకటి కరుణానిధి నీవే కనుగొంచునున్నాడవు ఇరవై నాలోనున్నాడవేది గతిఈను పేరుచున్నవి నాలోన పెక్కువికారములు ఊరుచున్నవెన్నైనా ఊహలెల్లాను చేరుచున్న ఒక్కొక్కటే సేనాసేన కోరికలు ఈ రీతి నున్నాడ నాకు ఏది గతిఈకను పట్టుచున్నవి నానా ప్రకృతుల ఓజలు పుట్టుచున్నవి అనేక భోగేచ్చలు చుట్టుకొనుచున్నవి సులభపు వేడుకలు ఇట్టివి నానా నడతలు ఏది గతికను సందడింపు సందడింపుచున్నవి సారకునామతలు ముందు వెనకై ఉన్నవి మోహాలెల్లా చంద్య నీపై భక్తి నేడు శ్రీవేంకటేశ్వర ఎందునూ నీవే కాక ఏది గతీకను